జై గురుదవాసి వైరాగ్య ప్రకరణం భాగం ఇక ఇరవై ఏడవ సర్గలో శ్రీరామచంద్ర ప్రభు ఈ జగత్తులో ఉన్నటువంటి ఏ వస్తువులోనూ సరియైన సద్గుణం లేదు అనే దోషదర్శనాన్ని ఆయన నిరూపించాడు ఎలాగంటే ఏ వస్తువైనా తీసుకోండి తత్వదృష్టితో చూసినప్పుడు అది అనిత్యంగానే కనిపిస్తుంది అనిత్యం కనుక అది దాంట్లో సారం లేదని తెలుస్తోంది కనుక ప్రతి వస్తువు అనిత్యతా దోష భూయిష్టమై గుణాల సంగతి ఎందుకు కనుక ప్రతి వస్తువులోనూ దోషమే కనిపిస్తోంది అన్నాడు ఆ తర్వాత ఇరవై ఎనిమిదవ శ్రీరామచంద్ర ప్రభు జగత్తవాన్ని మరొక కోణంలోంచి పరిశీలిస్తున్నాడు ఇప్పటి శ్రీరామచంద్ర ప్రభు ప్రాపంచిక విషయాలను మాత్రమే పరిశీలన చేసినట్టుగా మనకు చెప్పాడు అయితే సునిశ్చిత మేధాశాలి అయినటువంటి ఆ రామప్రభువు పారలౌకికములైనటువంటి విషయాలను కూడా అంత పరిశీలన చేసి అట్టి పెట్టాడు శాస్త్రాల ఆధారంతోనూ యోగాభ్యాసాల ఆధారంతోనూ యోగుల యొక్క చర్యలను గమనించడం ద్వారాను కూడా పరలోక విషయాలను కూడా ఆయన బాగా పరిశీలించి చివరికి ఏ నిర్ణయం చేస్తున్నాడంటే ఈ ప్రపంచం మొత్తం మీద ఏ వస్తువులైతే సుఖాన్ని కలిగిస్తాయి అనుకుంటూ అవే పదార్థాలు పర్యవసానంలో దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాయి ఈ జన్మలో కొన్ని వస్తువులు జన్మాంతము సుఖం కలిగిస్తాయి కానీ ఇవే వస్తువులు రాబోయే జన్మలో తీవ్రమైన దుఃఖానికి కారణమవుతాయి కొన్ని వస్తువులు వేసవికాలంలో సుఖాన్ని కలిగిస్తాయి అవే వస్తువులు చలికాలంలో దుఃఖాన్ని కలిగిస్తాయి కొన్ని వస్తువులు భూలోకంలో సుఖాన్ని కలిగిస్తాయి అవే వస్తువులు స్వర్గలోకంలో దుఃఖాన్ని కలిగిస్తాయి ఈ రకంగా పరిశీలన చేసుకుంటూ పోతే నిజంగా సుఖాన్ని కలిగించే పదార్థం ఈ ప్రపంచంలో ఒక్కటైనా ఉందా అని అన్వేషణ చేయగా చేయగా ఒక్కటి కూడా లేదని శ్రీరామచంద్ర ప్రభుకి నిర్ణయం అయిపోయింది అదే అదేవిధంగా ఈ జన్మ పరంపరను గురించి పరిశీలన చేసినట్టయితే ఈ జన్మ పరంపరకు ఎక్కడా అంతే కనిపించడం లేదు ఒకడు ఒక గొప్ప పుణ్య విశేషం చేస్తాడు దానివల్ల వాడికి మానవ జన్మ లభిస్తుంది దాంట్లో కూడా జ్ఞానవంతుల ఇంట్లో మహారాజుల ఇంట్లో వాడు పుడతాడు ఆహా నేను పూర్వంలో మంచి పుణ్యం చేశా కదా ఇప్పుడు రాజు కొడుకునై పుట్టాను కదా అని వాడు సంతోషపడుతూ ఉంటే ఇంతలోనే వాడు వద్దనుకుంటూనే ఏవేవో ప్రబలములైన పాపాలు చేసేసి మళ్లీ ఏ జంతువో అయి జన్మించడం మనకు కనిపిస్తోందయ్యా మహాప్రభో అని శ్రీరాముడు వివరిస్తున్నాడు విశ్వామిత్రుడికి ఇక శాస్త్రాలను చూసి పరిశీలిస్తే బ్రహ్మ విష్ణు రుద్రాదులు కూడా నాశనం వైపే పరుగులు తీస్తున్నట్టుగా కనిపిస్తోంది ఎవరూ సుస్థిరమైనటువంటి శాశ్వతమైనటువంటి పరిస్థితిలో ఉన్నట్టు కనిపించడం లేదు కనుక ఓ విశ్వామిత్ర మహర్షి నేనిలా పరిశీలన చేయగా చేయగా నా హృదయమంతా దుఃఖంతో దహించుకుపోతోంది ఇది మే దగ్ధే మహతి చేతసి నా హృదయమంతా దోష దావాగ్ని చేత దహించుకుపోతోంది మంటలెత్తిపోతోంది ప్రస్ఫురంతి న భోగాశా మృగతృష్ణా సరస్వివ అయితే ఇంత మంటలు మండిపోతూ ఉంటే హృదయంలో ఒక మహా ఎడారిలోలాగా ఒళ్ళంతా వేడెక్కిపోతుంటే ఎక్కడా భోగాల మీద ఆశలు మాత్రం కనిపించటంలా పెద్ద సరస్సులో కూర్చున్న వాడికి ఎండమావులు ఎలాగైతే కనిపించకుండా పోతాయో అలాగే ఈ రకమైన విచారణలో కూర్చున్న నాకు భోగాల మీదుండే ఆశలన్నీ మాత్రం ఎగిరిపోతున్నాయి ఎందుకని ప్రతి వస్తువులోనూ చూస్తున్న దోషాలు దావాగ్నులై నన్ను వెంటాడుతున్నాయి వాటి వేడికి నా మనస్సే మాడిపోతోంది మనస్సు మాడిపోయిన తర్వాత దాంట్లో ఏదైనా మొక్కలు మెలుగుతు కదా మలకెత్తావు కదా అలాగే ఈ దోషాల వల్ల కలిగినటువంటి వేడికి వస్తువులలో ఉండే దోషాల వల్ల కలిగిన వేడికి నా మనసు మాడిపోవడం వల్ల ఆ మనస్సులో ఏ భోగకాంక్షలు మొలకెత్తడం లేదయ్యా అందుచేత నాకు ఏ వస్తువు మీద ఏ రకమైనటువంటి తపస్సు మీద ఏ రకమైనటువంటి సాధన మీద దేని మీద కూడా నాకు ఏ రకమైనటువంటి కోరిక లేదు ఏ రకమైనటువంటి మోహము లేదు నేను పూర్తిగా వైరాగ్యంలో పడిపోయాను అయితే ఇప్పుడు ఏం చేస్తావయ్యా నువ్వు పోని ఏం చేస్తావు బతుకుతావా చచ్చిపోతావా నాభినందామి మరణం నాభినందామి జీవితం యథా తిష్టామి తిష్ఠామి తథవ విగత జ్వరం నాకు చచ్చిపోవాలని లేదు ఎందుకంటే కొంతమంది వైరాగ్యంతో చచ్చిపోవాలనుకుంటారు చచ్చిపోతే ఏం చేయాలి ఇంకో లోకానికి పోవాలా లేకపోతే ఇంకో దేహానికి పోవాలా మళ్ళీ పునర్జన్మెత్తాలా అని చెప్పి దాని గురించి ఏం కోరిక లేదు కనుక నాకు మరణించాలని కోరిక లేదు నాకు జీవించాలని కోరిక లేదు ఎలా ఉన్నానో అలాగే ఉండిపోతాను బాధలు పోయేందుకు అదే మంచి ఉపాయం నాకు అనిపిస్తోంది తిష్టామి విగత జ్వరం మానవులకు బాధలన్నీ ఎందుకు కనిపిస్తున్నాయంటే ఎందుకు పెరుగుతున్నాయంటే వాళ్ళు ఏదో ఒకటి చేద్దామని సంకల్పిస్తున్నారు కొంతమంది దీర్ఘకాలాన్ని జీవిద్దామని సంకల్పిస్తున్నారు కొంతమంది త్వరగా చచ్చిపోదామని సంకల్పిస్తున్నారు కొంతమంది బతిగుండి ఏవో తపస్సు చేద్దామని సంకల్పిస్తున్నారు ఎక్కడెక్కడైతే సంకల్పం ఉందో ఎక్కడెక్కడైతే కర్మ ఉందో అక్కడెక్కడలా దుఃఖం కనిపిస్తోంది నాకు కనుక నేను ఏ కర్మని కోరను కనీసం మరణాన్ని కోరను జీవితాన్ని కోరను దేన్ని అభినందించను ఎలా ఉన్నానో అలా ఉండిపోతాను అలా ఉంటేనే ఏ రకమైన బాధ లేకుండా ఉంటుందేమో అనిపిస్తోంది నాకు కానీ ఈ సంసారంలో ఉండే అనర్థాలను ఇంత తీవ్రంగా నేను పరిశీలించి చూశాక ఇంత చదువుకున్నవాళ్లు ఇంత తపస్సు చేసిన వాళ్ళు ఇంత అనుష్ఠానాలు చేసిన వాళ్లు వీళ్ళంతా తెలిసి తెలిసి ఈ వ్యామోహంలో పడిపోవడం చూసేటప్పటికీ నా బుర్ర గిర్రున తిరిగిపోతున్నట్టుంది మహర్షి ఏమిట్రా ఇంతటి మహాత్ములే ఇంతటి మేధావులే వీళ్ళు కూడా ఈ మోహంలోంచి బయటికి రాలేకపోతున్నారే అని నాకు ఒకటే మనస్సులో బాధగా ఉంది అయితే దేని ప్రపంచంలో ఏ వస్తువు మీద నీకు మోహం లేనప్పుడు విద్య కలిగిన వాళ్ళు తపస్సు కలిగిన వాళ్ళు మోహంలో పడితే దాని విషయంలో నీకెందుకయ్యా ప్రత్యేకమైన బాధ అంటే నా దగ్గర కూడా చిన్న లోపం ఉందండి నా మనస్సుకు ఎంత విశ్లేషణ కలిగిన నేను ఎంత బాగా వివేచన చేయగలిగిన ఆ వివేచనలో నేను గొప్ప నిర్ణయాలు తీసుకున్నా అనేటువంటి ఆలోచన నాకున్నా నా నిర్ణయాల మీద నాకే పట్టు చిక్కిన నమ్మకం కనిపించడంలా నా మనస్సు మళ్లీ గుంటలో పడిపోతుందేమో అని ఎప్పటికప్పుడు నాకు భయంగా ఉంది నేను చాలా వివేచన చేశాను విశ్లేషణ చేశాను విజ్ఞానాన్ని నేను నా నేనే సంపాదించుకున్నాను కానీ నా వివేచన పట్ల నా విజ్ఞానం పట్ల నాకు సరియైన ధైర్యం కలగటంలా నా పరిస్థితి ఎలా ఉందంటే బలం లేని భర్తను కట్టుకున్న ఆడది తన రక్షణ విషయంలో ఎలాగైతే క్షణక్షణము భయపడుతూ ఉంటుందో అదేవిధంగా ఇంత విశ్లేషణ చేసిన నా మనస్సు విషయంలో నేను ధైర్యం లేకుండానే ఉన్నాను ఈ మనస్సు ఇంత విశ్లేషణ చేసింది కదా ఇంత మంచి నిర్ణయాలు చేసింది కదా ఈ నిర్ణయాల మీద గట్టిగా నిలబడి ఉంటుంది అనే ధైర్యం నాకు కలగటం లేదు కానీ నేను చేసిన పరిశీలనలో మహాత్మ లోకంలో కొంతమంది సజ్జనులున్నారు సాధు పురుషులున్నారు మహాత్ములున్నారు వాళ్ళు లోక వ్యవహారంలో ఒకవైపు ఉంటూ కూడా లోపల అత్యంతమైన ఉత్తమ ప్రశాంతితో వ్యవహారం చేస్తున్నట్టుగా నాకు కనిపిస్తోంది దీనికి మంచి ఉదాహరణ జనక మహారాజు గారు ఆయన ఒక రాజయ్యుండి రాజ్య పరిపాలన చేస్తూ దాంట్లో ఉండే ఆటుపోట్లను ఒక పక్క తట్టుకుంటూ యుద్ధాలు మొదలైనవి కూడా చేస్తూ కూడా లోపల ఆయనకున్నటువంటి చిత్త ప్రశాంతి ఏమీ తొలగకుండానే లోకం వ్యవహార చేస్తున్నాడని లోకంలో ప్రసిద్ధి ఉంది నాకు కూడా అట్లాగే కనిపిస్తోంది పరిశీలనలో నేను తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు చూడగా కానీ అట్టి ప్రశాంతిని సాధించటానికి ఆ మహాత్ములు ఏం ఉపాయం చేశారు అథవా వ్యవహారూత యుమా తత్కం కన చేత బృహే సాధవోయనం నిర్దుఃఖతాంగత అని అడిగాడు హే మహాత్మా వారు దుఃఖరహిత స్థితికి చేరుకున్నారు నాకు విశ్వాసం కలుగుతోంది కానీ అలాంటి దుఃఖరహిత స్థితిని వాళ్ళు ఎలా చేరుకున్నారు ఏ ఉపాయం చేశారు ఆ ఉపాయం నాకు చెప్పండి అని అడుగుతూ శ్రీరామచంద్ర ప్రభు మరో మాట కూడా అన్నాడు ఒకవేళ అలాంటి ఉపాయం ఏదీ లేనే లేదంటారా ఒకవేళ ఉన్నా అది నీకు చెప్పేందుకు కుదరదో నువ్వు చాలా చిన్నపిల్లవాడివనో మరొడనో ఏదో ఒక వంక పెడతారా అలా చేసేటైతే సరే మీరు పెద్దలు మీరేం చేసినా మీకు తోచినట్టు చేయండి కాని నా మటుకు నాకు నాకు నిర్ణయం ఏమిటంటే అలాంటి దుఃఖరహిత స్థితిని పొందే ఉపాయం నాకు దొరికే వరకు నేను ఏ పని చేయనిక పని చేయడం అంటే ఏమిటి తిండి కూడా తినను బట్ట కూడా కట్టుకోను పక్కవారితో మాట్లాడను కూడా మాట్లాడను అయితే ఊపిరి పిలుచువా క్రమంగా అది కూడా మానేస్తాను ఊపిరి పేల్చడం కూడా ఒక పనే కదా ఇప్పటి చేస్తున్నానది ఇంతవరకు ఆపలా కానీ క్రమంగా నేను కోరిన ఉపాయం నాకు దొరక్కపోతే ఆ ఊపిరి కూడా ఆపేస్తాను ఇదే నా దృఢ నిశ్చయం అని చెప్పి ఆ పన్నెండేళ్ల శ్రీరామచంద్ర ప్రభు ఆ మహర్షుల సన్నిధానంలో తన తీవ్ర మోక్షేచ్ఛ ప్రకారాన్ని విస్పష్టమైన రీతిలో వర్ణించి ఇహ ప్రశాంతంగా మౌనంగా కూర్చుండిపోయాడు మహరుషులంతా ఆశ్చర్యపోయారు విశ్వామిత్రుడు వశిష్ఠుడు వీళ్ళంతా సామాన్యుల అరవై వేల సంవత్సరాల తండ్రి ఎవరికీ ఇటువంటి వైరాగ్యం కలగల ఎటువంటి ఇటువంటి విశ్లేషణ ఎవరికీ కలగల కేవలం పన్నెండేళ్లవాడు శ్రీరామచంద్రుడు ఈ మహాతపస్సులందరికన్నా మిన్నగా ఇంతటి తత్వ వివేచన చేసేసరికి ఆ రాజ్యసభలో ఉన్నటువంటి బ్రహ్మవేత్తలంతా కూడా ఆశ్చర్యపోయారు ఇక్కడ ఈ సంభాషణ జరుగుతూ ఉండేటప్పటికీ అక్కడ ఆకాశంలో సిద్ధులు గంధర్భులు మొదలైన వాళ్ళంతా కూడా ఇటువంటి సన్నివేశం రాబోతోందని వాళ్ళకి ముందరే ఏదైనా కొంత ఆలోచన ఉందో ఏమో వాళ్ళంతా ఆకాశంలో గుమికూడి ఈ సంభాషణ విని ఈ శ్రీరామచంద్ర ప్రభు యొక్క బుద్ధి విశేషాన్ని వాళ్ళు తెలుసుకుని ఒళ్ళు పులకరించిపోయి మహానందంతో ఆ పన్నెండేళ్ల కుర్రవాడి మీద పుష్పవర్షం కురిపించేశారు అంతేకాదు నారదుడు వ్యాసుడు పులహుడు మొదలైనటువంటి మహర్షులంతా కూడా అదే సమయానికి ఆకాశ మార్గాన్ని అక్కడికి వచ్చేసి శ్రీరామచంద్ర ప్రభువు ప్రసంగాన్ని విని భేష్ భేష్ సాధు సాధు అని మెచ్చుకున్నారు అంతా బాగుంది మెచ్చుకునేందుకు మెచ్చుకునేవాళ్ళ పరిస్థితి బాగుంది కానీ వశిష్ఠ విశ్వామిత్రుల పరిస్థితి మాత్రం చాలా సంకటంగా పైనుంచి వచ్చేటువంటి గంధర్వులు మెచ్చుకుంటున్నారు మరి వ్యాసాది మహర్షులు మెచ్చుకుంటున్నారు మరి వశిష్ఠ విశ్వామిత్రులకు ఏమయ్యా ఎందుకు మెచ్చుకోరు వాళ్ళకేమి సంతోషం కలగలేదా శ్రీరాముడి యొక్క వివేచన వాళ్ళకి నచ్చలేదా అంటే అది కాదు సమాధానం చెప్పవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది శ్రీరామచంద్ర ప్రభువు తన యొక్క ప్రసంగానంతటినీ ఒక ప్రశ్నతో ముగించాడు నిర్దుఖత్వాన్ని పొందేందుకు దుఃఖరహిత స్థితిని పొందేందుకు ఉపాయం ఏమిటో నాకు చెప్పాలి అది చెప్పేదాకా ఊపిరి కూడా పేల్చుని అంటున్నాడు ఈ బాలుడికి ఈ మేధావికి ఎటువంటి సమాధానం చెబుదామా వాళ్ళు ఆలోచిస్తూ ఆ సమయంలో దశరథ మహారాజు ఆకాశంలో మహర్షులంతా వేంచేసి ఉన్నారని గ్రహించి వారందరికీ కూడా స్వాగతాలు చెప్పి సఫలో ఉచితాసనాలను ఏర్పాటు చేసి వాళ్లను కూర్చోబెట్టి సరైనటువంటి ఉపచారాలు పూజలు చేసి గౌరవం చేశాడు ఆ వచ్చిన వారిలో వ్యాస భగవానుడు జగద్గురు అయినటువంటి నారదుడు కూడా ఉన్నాడని వాల్మీకి మహర్షి ఇక్కడ మనకు చెప్పాడు నిజానికి వాల్మీకి మహర్షి మహర్షుల యొక్క ఒక పెద్ద పట్టీగా ఇక్కడ చెప్పాడు అయితే మనకు సందేహం వచ్చే అవకాశం ఎక్కడంటే వ్యాసభగవానుడి పేరు దగ్గరే శ్రీరామచంద్రమూర్తి యొక్క సభలోకి వ్యాసుడు వచ్చాడు అని వాల్మీకి మహర్షి చెబుతున్నాడు వ్యాసుడేమో ద్వాపరయుగాంతంలో కరియుగ ప్రారంభంలో జన్మించినవాడు శ్రీరాముడేమో ఒక యుగం వెనకాల త్రేతాయుగాంతంలో ఉన్నవాడు కనుక ద్వాపరాంతంలోని వ్యాసుడు త్రేతాయుగాంతంలోని శ్రీరాముడు సభలోకి వెళ్ళాడని చెబుతారేమిటి ఇది చాలా అసంగతంగా ఉంది కదా అని మనపోటి వాళ్ళకు అనిపిస్తుంది కొందరు ఆధునిక పండితులైతే దీన్ని ఆసరాగా చేసుకుని ఈ యోగవాసి గ్రంథమే భగవద్గీతానంతర రచన అని నిర్ణయాన్ని చేసేస్తున్నట్టమని అయితే మనం ఇక్కడ గ్రహించవలసిన సత్యం ఏమిటంటే వ్యాసుడు అనేది ఒక పదవే తప్పితే ఒక వ్యక్తి యొక్క పేరు కాదు ప్రస్తుతం బ్రహ్మదేవుడు యొక్క యాభై యొక్క సంవత్సరం నడుస్తోంది ఆ యాభై యొక్క సంవత్సరంలో కూడా మొదటిదైనటువంటి శ్వేత వరాహ కల్పం నడుస్తోంది ఆ శ్వేత కల్పంలో ఇప్పటికీ ఆరు మన్వంతరాలు గడిచిపోయి ఏడవదైనటువంటి వైవస్వత మన్వంతరం గడుస్తోంది మళ్ళీ ఈ వైవస్వత మన్వంతరంలో ఇప్పటికీ ఇరవై ఏడు మహాయుగాలు గడిచి ఇరవై ఎనిమిదవ మహాయుగం నడుస్తోంది మహాయుగం అంటే నాలుగు యుగాలు కలిపిన కాలం ఈ ఇరవై మహా యుగంలో ఇప్పటికీ కృత త్రేతా ద్వాపర యుగాలు వెళ్ళిపోయాయి ద్వాపర యుగాంతంలో వ్యాసుడు జన్మించి జన్మించాడు అంటే ఏమిటి ద్వాపర యుగాంతంలో జన్మించి వ్యాస పదవిని స్వీకరించిన మహానుభావుడి అసలు పేరు ఏమిటంటే కృష్ణ ద్వైపాయనుడు లేక బాదరాయణుడు పేరది పదవి వ్యాసుడు ఇప్పటి ఈ వేదవ్యాసుడే అంటే కృష్ణద్వైపాయునుడు అనబడేటువంటి వేదవ్యాసుడే రాబోయే సావర్ణి మన్వంతరంలో సప్తరుషులలో ఒకడుగా పదవి పొందుతాడు అని శ్రీమద్భాగవతంలో చెప్పారు దీన్ని బట్టి మనకేం తెలుస్తోందంటే ప్రతి ద్వాపర యుగాంతంలోనూ ఒక వ్యాస భగవానుడు జన్మిస్తూ ఉంటాడు అలా వ్యాస పదవిని స్వీకరించినటువంటి ఆ ఉత్తముడైనటువంటి మహానుభావుడు ఆ ధన్యజీవి ఉత్తరత్తర కాలాల్లో ఏవేవో ఉత్తమోత్తమ పదవులను పొందుతూనే ఉంటాడు ఈ విషయాలన్నీ మనకి పురాణాలు బోధిస్తున్నాయి ఇప్పుడు బ్రహ్మగారి కల్పాలన్నీ కూడా బ్రహ్మగారి జీవితంలో ఒక రోజులు అనమాట మన జీవితంలో ఒక రోజుకి మరొక రోజుకి ఎలాగైతే పోలిక ఉంటుందో అలాగే బ్రహ్మగారి యొక్క జీవితంలో కూడా ఒక రోజుకి మరొక రోజుకి కొంత పోలిక ఉంటూ ఉంటుంది బ్రహ్మగారి యొక్క రోజుకు పేరేమిటి కల్పం కనుక ఒక కల్పంలో జరిగిన కథలే ఇంచుమించుగా మళ్ళీ పైకల్పంలో కూడా జరుగుతూ ఉంటాయి మనకు కూడా జీవితంలో నిన్న ఎటువంటి వ్యవహారం చేశామో గా అటువంటి వ్యవహారమే మనం చేస్తూ ఉంటాం అలా అనంత మాత్రం చేత నిన్నటి వ్యవహారానికి ఇవాల్టి వ్యవహారానికి ఏ ఏమాత్రము తేడా లేదని మన ఉద్దేశ్యం కాదు కదా అలాగే బ్రహ్మగారి యొక్క కల్పాలలో కూడా చాలా మటుకు సామ్యం ఉన్నప్పటికి అక్కడక్కడ కొన్ని భేదాలు కూడా ఉంటూనే ఉంటాయి ఇక్కడ వేదవ్యాసుడు అనేది పదవి బ్రహ్మగారి యొక్క యాభై సంవత్సరంలో మొదటి కల్పంలో ఇవాళ్ళ ఇరవై ఎనిమిదవ మన్వంతరంలో జరుగుతూ ఉండేటువంటి ద్వాపర యుగాంతంలో జన్మించిన వ్యక్తి పేరు ఇందాకనే చెప్పుకున్నాం కృష్ణద్వైపాయునుడు ఆయన పదవి పేరు వ్యాసుడు ఇది పదవి పేరు అనే మాట మరిచిపోయి వేదవ్యాసుడు అనంగానే ఈ కృష్ణద్వ ద్వైపాయునుడి పేరే మనం గుర్తు తెచ్చుకుని ఎక్కడ వేదవ్యాసులన్నా ఆ వేదవ్యాస పదానికి ఈ కృష్ణద్వైపాయన పదాన్ని గనక లింకు చేసేసి మనం సమన్వయం చేద్దామని ప్రయత్నం చేస్తే మనకి పురాణ గాథలు ఏవి కూడా సరిగ్గా అర్థం కావు అలా వెనకముందు చూసుకోకుండా పదవి పేరుకి వ్యక్తి పేరుకి లంక పెట్టడం ఎంత బాగుందో మనకు మనమే ఆలోచించుకోవాలి ఒక ఉదాహరణ చెప్పుకుందాం ఏదో యాభై సంవత్సరాల జరిగిన ఒక సమావేశానికి జిల్లా కలెక్టర్ గారు అధ్యత అధ్యక్షత వహించారు అని ఒక రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్టులో జిల్లా కలెక్టరు అనే పేరు కనిపించంగానే ఇవాళ జిల్లా కలెక్టరే ఆనాటి యాభై ఏళ్ళ నాటి సభకు అధ్యక్షత వహించాడని మనం చెబితే అది బాగుంటుందా అయితే జిల్లా కలెక్టర్ ఆనాడు లేడా ఆనాడు జిల్లా కలెక్టర్ ఉన్నాడు ఈనాడు వేరొక జిల్లా కలెక్టర్ ఉన్నాడు అట్లాగే ఆనాడు వేదవ్యాసుడున్నాడు ఈనాడు వేరొక వేదవ్యాసుడున్నాడు కనుక రామసభకు వేదవ్యాసుడు వచ్చాడనగానే మన్నటి ద్వాపరాంతంలో పుట్టినటువంటి కృష్ణద్వైపాయన వ్యాసుడే వచ్చాడు అనుకోవటం సమంజసమైన విషయం కాదు వెనకటి యుగాలలో వ్యాసులలో ఒకనొక వ్యాసుడు రామసభకు విచ్చేశాడు అని మనం అర్థం చేసుకున్నట్లయితే ఏ రకమైన గందరగోళం ఉండదు అయితే ఈ విషయాన్ని మీరేదో కల్పించి చెబుతున్నారని అనుకుంటారేమో ఈ విషయం ఈ రాబోయేటువంటి గ్రంథంలో అంటే ఈ యోగ వాసిష్టంలోనే రాబోయే ప్రకరణలో సాక్షాత్తుగా శ్రీరాముడి యొక్క ప్రశ్న సందర్భంలోనే దానికి వివరణ చేయబోతున్నారు ఆ సమయం వచ్చినప్పుడు ఈ ప్రశ్నల గురించి మరింత విస్తారంగా మనం చెప్పుకుందాం అప్పుడు విఫలంగా దీని గురించి చర్చ మొత్తానికి సూత్రం ఏమిటంటే వ్యాసుడు అనేది పదవే తప్పితే అది వ్యక్తి పేరు కాదు కనుక వ్యాసుడు ఇక్కడికి వచ్చాడటంలో ఏమీ అసందర్భం లేదు వాల్మీకి మహర్షి ఈ సభకు వచ్చినటువంటి మహాత్ముల పేర్లన్నీ కూడా పెద్ద పట్టిగా ఇచ్చేసాడు కానీ ఇక్కడ మనం ఆ వివరాల్లోకి పోకుండా అసలు విషయంలోకి మనం ప్రవేశించేద్దాం ఏమిటంటే దేవతలు మునులు గంధర్వులు మొదలైన వారంతా శ్రీరామచంద్రుడి యొక్క విశ్లేషణ శక్తిని బుద్ధి వైషద్యాన్ని సంస్కారంలో ఉండేటువంటి పవిత్రతను ఎన్నో రకాలుగానూ ప్రశంస ఆయన మాత్రం రవ్వంతా కూడా సంతోషపడలేదట గర్వ మాట ప్రసక్తే లేదు ఎందుకంటే వీరందరూ మెప్పు కోసం ఆయన ఉపన్యాసం చేయాల ఉపన్యా ఉపన్యాసం చేసిన వాడైతే వాళ్ళంతా మెచ్చుకునేటప్పటికీ సంతోషపడి కాస్త పొంగిపోయి ఉండేవాడు ఇది ఉపన్యాసం కోసం చెప్పిన విషయం కాదు తన హృదయంలో రగిలిపోతున్నటువంటి ఆ తాప వశిష్ఠ విశ్వామిత్రులకు శ్రీరాముడు మనవి చేసుకుంటున్నాడు తప్పితే అభినందన కోసం కాదు అందుకోసం ఆయన ఏమాత్రము సంతోషపడలేదు గర్వము పడలేదు అట్లాగే స్తబ్దంగా నిశ్చలంగా కూర్చుండిపోయాడు సమాధానం ఏం చెబుతారో విందామా అయితే వశిష్ఠ విశ్వామిత్రులు మాత్రం ఏం సమాధానం చెప్పాలా అనే ఆలోచనలో పడిపోయి తొందరగా నోరు విప్పకుండా కూర్చున్నారు ఈ పరిస్థితిని గమనించాడు ఎవరు జగద్గురు అయినటువంటి నారద మహర్షి ఆ నారద మహర్షే పూర్వం వాల్మీకి మహర్షికి మరి రామాయణం వ్రాయమని ప్రోత్సాహం చేసిన వాడు రామకథను బోధించినవాడు మహాత్ములందరికీ కూడా అనేక మంది మహాత్ములకి జ్ఞానాన్ని అందించినటువంటి మహనీయుడు ఆ నారదుడే జగద్గురు ఇప్పుడు ఈ శ్రీరామ ప్రశ్న ఘట్టాన్ని చూసి వశిష్ట విశ్వామిత్రుల యొక్క మౌనం చూసి ఇహ మనం ఊరుకుంటే లాభం లేదబ్బా అనుకుని వాళ్ళిద్దరినీ కూడా ఎవరిని వశిష్ట విశ్వామిత్రులందరినీ కూడా ప్రోత్సాహం చేశాడు ఏమిటయ్యా అట్లా మౌనంగా ఊరుకుంటాడు పన్నెండేళ్ల పిల్లవాడు పాపం ఎంతో తపనతో ప్రశ్న అడుగుతున్నాడు ఎంతో అర్హత సంపాదించాడు సాధన చతుష్టయాన్ని కూడా సాధించేశాడు కనుక ఈ శ్రీరామచంద్రుడికి ఈ బాలుడికి మీరు కృపతో సదుపదేశం చేయవలసింది మీరు ఏమాత్రం ఆలస్యం చేయవద్దు ఇతనికి సంపూర్ణమైనటువంటి యోగ్యత వచ్చింది అని ఆయన వారిద్దరినీ ప్రోత్సాహం చేసేటప్పటికీ ఆ జగద్గురు నారద మహర్షి యొక్క ప్రోత్సాహంతో దాన్ని ఆజ్ఞగా స్వీకరించి మున్ముందుగా విశ్వామిత్ర మహర్షి నోరు తెరిచి శ్రీరాముడికి సమాధారం చెప్పాలని ప్రారంభం చేశాడు ఈ విధంగా వాల్మీకి మహర్షి తన యొక్క గ్రంథంలో యోగ వాసి గ్రంథంలో మొట్టమొదటి అయినటువంటి వైరాగ్య ప్రకరణంలో శ్రీరాముడికి ఉపదేశరూపమైనటువంటి విశ్వామిత్ర బోధను ప్రారంభం చేయదలుచుకుని దాన్ని రెండవ ప్రకరణంగా ముమ్ముక్షు వ్యవహార ప్రకరణంగా చెప్పబోయూ దీన్ని పరిసమాపన చేస్తున్నాడు అయితే రాబోయే ప్రకరణలో తను చేయబోయేటువంటి విశ్వామిత్ర ఉపదేశరూపమైనటువంటి ముముక్షు వ్యవహార వర్ణనకు పూర్వ పీఠికగా రాముడికి కలిగినటువంటి సాధన చతుష్టయ సంపత్తిని ఈ మదరి ప్రకరణంలో ఆయన చూపించాడు సాధన చతుష్టయ సంపత్తి అంటే మనం పూర్వం చెప్పుకున్నాం ఇహాముత్ర ఫలభోగ విరాగము మొదలైనవి నాలుగు చెప్పుకున్నాం అక్కడ వాటిలో ఇహాముత్ర ఫలభోగ వినాగాన్ని నిత్యానిత్య వస్తు వివేకాన్ని కూడా ఇప్పటికి వరకు వైరాగ్య ప్రకటనలో వర్ణించాడని కూడా మనం చెప్పుకున్నాం అయితే ఆ రెండింటినీ వర్ణించాడేమిటి మిగిలిన రెండింటి మాట ఏమిటి శమధమాది షట్క సంపత్తి ముముక్షుత్వం రెండున్నాయి మనం వీటిని వర్ణించక్కర్లేదా ఈ నాలుగు కూడా సిద్ధిస్తే కదా రాముడికి ఉపదేశాన్ని పొందే యోగ్యత అంటే వాల్మీకి కేవలం మహర్షి వేదాంతి అయితే వాటిని సూటిగా చెప్పేసి ఉండేవాడే కానీ వాల్మీకి మహాకవి కూడా మహాకవికి తన విషయాలు చెప్పే విషయాలు అందంగా చెప్పాలని పని ఉంటుంది కొంచెం వ్యంగ్యంగా చెప్పాలనేటువంటి ప్రవృత్తి ఉంటుంది అందుచేత ఇక్కడ వాల్మీకి మహర్షి చేశాడంటే ఈ చివరి రెండు సోపానులను సజెస్టివ్గా అంటే వ్యంగ్య వృత్తితో చెప్పేశాడు ఎలాగంటే శ్రీరాముడు తనకు కలిగినటువంటి వైరాగ్యం అంతా చెప్పి చెప్పి చివరికి నేను నాకు తత్వ విషయంలో నిర్ణయం తెలిసేదాకా తిండి తిన్ను బట్టాడు చివర్కి ఊపిరి కూడా ఆపేస్తానన్నాడు దీని బట్టి ఏం తెలియంది అతనికి అంతరింద్రియ నిగ్రహము అవన్నీ కూడా పూర్తిగా వచ్చాయని తెలిసిందనమాట అంటే శమధమాది షట్క సంపత్తి పూర్తిగా అతని స్వాధీనమైపోయింది అని తెలిసిందనమాట అతను ఇహనాకు నాకు తత్వ విషయం సరిగ్గా స్పష్టం కాకపోతే క్రమంగా ఊపిరి కూడా ఆపేస్తాను అని చెప్పేశాడు కదండి అన్నమాట చెప్పుకున్నాం కదా ఊపిరి కూడా ఆపేస్తాను అంటే రాముడికి గల మోక్ష ఏ స్థాయిలో ప్రాణం పోయినా సరే నాకు మోక్షం కావలసిందే అంటున్నాడు ఇంతకంటే ముముక్షత్వానికి పరాకాష్టం ఉంటుందా కనుక సాధన చతుష్టయ సంపత్తిలో నాలుగవ సోపానమైనటువంటి ముముక్షుత్వం కూడా శ్రీరాముడికి సంపూర్ణంగా సిద్ధించింది అని ఈ విధంగా వ్యంగ్య వాల్మీకి మహర్షి మనకి సూచన చేసి దీనితో ఈ మొదటిదైనటువంటి వైరాగ్య ప్రకరణాన్ని ముగించి ఇక రెండవదైనటువంటి ముముక్షు వ్యవహార ప్రకరణాన్ని ఆయన స్వీకరిస్తున్నాడు తోటే విశ్వామిత్ర మహర్షి యొక్క ఉపదేశం ప్రారంభమవుతుంది జై గురుదత్త